उम्मीद चोट लेकड़ी आकाश आकाश गुण अली अकाश आकाश उ आकाश लेकिन धो अवकाश उवकाश लेकिन धूप अवकाश प्रदात आकाश కాబట్టి స్పేస్ అంటే దట్ విచ్ కెన్ అకామిడేట్ దట్ ఇస్ కాల్డ్ స్పేస్ ఇప్పుడు మనం కూర్చున్నాము అంటే స్థలం ఉందా అని అడుగుతాం అక్కడ కూర్చునేటప్పుడు స్థలం అనేది ఉండడం ఏమిటండి అక్కడ చెప్పండి ఒకటి స్థలం ఉందా అంటే ఏమని అర్థం అక్కడ ఏమన్నా స్థలం ఉండడం అంటే ఏమన్నా మైక్ ఉంది మైక్ ఉందా అంటే మైక్ ఉంది అంటాం వాచ్ ఉందా అంటే వాచ్ ఉంది అంటాం స్థలం ఉందా అంటే అది ఏమన్నా కంటికి స్థలం అంటే ఏంటి ఖాళీ అంతే ఆ స్థలం ఉందండి ఇక్కడ అన్నారు వెళ్లి దాని మీదకి వెళ్ళి మూటను దింపా ఇప్పుడు మనం కూర్చొని ఎవరైనా స్థలం ఉందే అన్నారు ఎక్కడ గురించి నా నెత్తి మీద ఉంది కూర్చోంట కాబట్టి స్థలం ఉంది అంటే స్థలం కంటికి కనపడదు వస్తువు కంటికి కనిపిస్తుంది కాబట్టి స్థలం ఉంది అన్నప్పుడు వస్తువు అక్కడ లేదు కాబట్టి ఖాళీగా ఉంది కాబట్టి స్థలం ఉంది అంటున్నాం అంతే వస్తువు యొక్క లేనితనాన్ని ఖాళీగా గుర్తించి దాని ఆకాశము అంటున్నాం కాబట్టి ఆకాశం అంటే ఖాళీ ఖాళీ అనేది కంటికి కనపడదు వస్తువు యొక్క లేని ధనమే ఖాళీ వస్తువు ఉంటే ఖాళీ లేదండి అంట ఫుల్ హౌస్ ఫుల్ అన్నాడు అండి ఏంటి ఇంకా ఖాళీ లేదు అందరూ కూర్చుని పోయారని కాబట్టి ఇక్కడ కూడా ఆకాశం అనేటువంటిది కాన్సెప్ట్ అది ఆ ఖాళీగా ఉంటేనే గాలి సంచరిస్తుంది కానీ ఆత్మ అనేటువంటిది ఏం తెలుసండి తస్మిన్ అపోమాత అసలు ఖాళీ అనేటువంటి ఆకాశానికి కూడా ఆత్మే కారణం ఆత్మాధిష్టానం అయ్యింది కాబట్టి తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆత్మ అనేటువంటిది ఎలా ఉంటుందండి సరే ఇప్పుడు ఖాళీ నాకు అర్థమైంది ఇప్పుడు ఆకాశానికి రూపం లేదు అది ఖాళీ అంతే ఖాళీ అంటే స్పేస్ స్పేస్ అనేది ఏమీ లేదు అక్కడ వస్తువు లేదంటే దట్స్ ఇట్ కాబట్టి ఇప్పుడు ఆకాశాన్నే మనం గుర్తించలేకపోతున్నామే కళ్ళతోటి పరమాత్ముని కళ్ళతో ఏం చూడగలం కళ్ళతో చూసేది పరమాత్మ కాదు కంటికి కనిపించేవాడు పరమాత్మ కాదు అందుకనే ఎవడైనా నా కంటికి చూపించి నాకు చూపించి భగవంతుణ్ణి అనంటే మనం కంటికి చూపించబడేది వస్తువే పరమాత్ము చూపించలేం ఎందుకని ఆకాశమే కంటికి కనపడదే కంటికి కనబడకుండా ఆ ఆకాశము ఖాళీతనంతో వాయువుని నింపుకుని ఆ వాయు అగ్నిని ఉత్పత్తి చేసి ఆ అగ్ని నీళ్లను ఉత్పత్తి చేసి ఆ నీళ్లు భూమిని తీసుకొచ్చి ఆ భూమిలో పదార్థాలు తయారవుతున్నాయి అంటే ఒక పదార్థం తయారవ్వాలంటే ఆకాశం నుండి వాయు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి నీరు నీరు నుండి భూమి భూమి నుండి పదార్థం అంటే పదార్థం అవ్వాలి అంటే ఇన్ని పరిణామాలు జరగాలి కాబట్టి పరమాత్మ పదార్థ జాతం కాదు పరమాత్మలో ఇన్ని పరిణామాలు లేవు పరమాత్మ సత్యం పరిణామము పొందనటువంటి వాడు పరమాత్మ వికల్పాలకు లోను కాని వాడు పరమాత్మ కాబట్టి పదార్థము పృథివి యొక్క తత్వం పృథివి జలం యొక్క తత్వం జలం అగ్ని యొక్క తత్వం అగ్ని వాయు యొక్క తత్వం వాయు ఆకాశం యొక్క తత్వం కానీ ఆకాశం అంతర్లీనమై పడిపోతుంది మాయాతత్వం మాయా ఆ పరమాత్మ చైతన్యంలో లీనమై పడిపోతుంది ఆ పరమాత్మ శుద్ధ చైతన్యమై ప్రకాశిస్తున్నాడు ఏకమై ఉన్నాడు ఇవన్నీ ఈ పరమాత్ముణ్ణి మనం పరమాత్ముణ్ణి మనం అనుభవించడం అంటే ఏమనర్థం పరమాత్ముడే మనం ఇంకేమనుభవిస్తాం అనేజేకం మనసహ జీయ ఏనత్ దేవాప్నువన్ పూర్వమనిషత్ తావత అన్యాన్ అత్యేతి తిఠత్ తస్మిన్ అపోమాత విశ్వా దీని అన్ని కదలికల కంటే చాలా వేగంగా కదిలే మనస్సు కంటే కూడా చాలా వేగంగా కదలగలుతుంది కదులుతుంది అంటే మనస్సు కంటే స్పీడ్గా కదులుతుందనంటే అది ఏదో ఇంకో వస్తువు కాదు ఇంకో పరికరం కాదు బట్ మనస్సుని కూడా కదిపేటువంటిది అదే కాబట్టి అది మనస్సు కంటే కూడా సూక్ష్మం ఏ నందు దేవాహ ఆప్వన్ పూర్వమర్షత్ అటువంటి తత్వాన్ని దేవాహ అంటే ద్యోతనాత్ ఇంద్రియాణి దేవా అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి ఏ శక్తులైతే ఉన్నాయో వాటిని దేవతలు అంటున్నాం ఆ దేవతలు అనంటే ఆ ఇంద్రియ శక్తులు కూడా ఆ తత్వాన్ని గుర్తించలేవు తావత అన్యాన్ అత్యేకి టిష్టత్ అంటే దాని యొక్క చలనాన్ని గతిని ఎందుకు ఏమీ పట్టుకోలేకపోతున్నాయి అనంటే అది అంతటా నిండి కృతమై ఎక్కడ కదలిక ఉన్నా అది కదిలినట్టే అర్థం ఏది కదిలినా ఏది చలించినా ఆ తత్వమే అని అర్థం కాబట్టి దీనికంటే ఇంకోటి వేరే లేదు ఏకమై అంతటా నిండి నిపుడీకృతమై ఉంది తస్మిన్నపో మాతరిశ్వాద ధాతి ఈ లోకంలో అన్నిటికీ కదిలే శక్తి దేనికిన్నా సరే గుర్తుపెట్టుకోండి ఏ ఒక్కటి కదలాలన్నా కదిలే శక్తి గాలిదే కదిపే శక్తి గాలిదే గాలి లేకపోతే కదిలే శక్తి ఉండదు నీళ్లు కూడా ప్రవహిస్తున్నాయనంటే అందులో గాలి ఉంది కాబట్టే ప్రవహిస్తుంది చెట్టు కదులుతుందంటే గాలి ఉండాలి చాలా మంది అంటారబ్బా చెట్టు కదలట్లేదండి గాలి లేదండి అంటారు చెట్టు కదలకపోతే గాలి లేదని కాదు అర్థం అంటే చెట్టుని కదపగలిగే అంత శక్తివంతమైన గాలి ఉండకపోవచ్చు కానీ అసలు గాలే లేదు చెట్టు కదలట్లేదంటే వీడు చచ్చిపోతాడు గాలి లేకపోతే వీడు ఎం పిలిచుకుని బతుకుతున్నాడు అక్కడ ఏదో తీసుకునే కదా బతుకుతున్నాడు అంటే వీళ్ళ తాపాన్ని తగ్గించగలిగేంత గాలి లేనేమో కానీ బయట వీళ్ళు బ్రతికుండడానికి కావలసిన గాలి అయితే బయట ఉంది కాబట్టి గాలి లేదండి అబ్బాయి చెట్టు చెట్టు కదలట్లేదు కాకు కదలట్లేదు అంటారు కాబట్టి అది జస్ట్ అదొక రాంగ్ నోషన్ అది కాబట్టి గాలి అనేది ఉండి ఇంకా చెట్టు కదలట్లేదంటే గాకులు కదలట్లేదు అంత శక్తివంతంగా లేదు గాలి కాబట్టి ఏ గాలి వల్లనైతే ఈ ప్రకృతిలో సమస్తము కదులుతుందో ఏ గాలి సమస్త కదలికలకు ఆధారమయ్యుందో ఆ గాలిని ఆకాశము తన ఎందుచుకునుంది ఆకాశమే ఆ ప్రాణానికి కారణం ఆ వాయువుకి కానీ అటువంటి ఆకాశం కూడా మాయ యొక్క కారణంలో లీనమైపోతుంది ఆ మాయ పరమాత్మ యొక్క ఛాయ్ నేను నడుస్తుంటే ఎలాదైతే నాకు ఒక ఛాయ పడుతుందో ఆ ఛాయను చూస్తే ఎవరో మనిషి వస్తున్నట్టున్నాడు అక్కడ అంటాం ఎందుకని నీడని చూసి మనిషిని గుర్తిస్తాం అలాగనే ఈ మాయను చూసి పరమాత్మ యొక్క యదార్థాన్ని మనం గుర్తించే అవకాశం ఉంది ఎందుకని ఇది మాయ దేవుడికి మాయ జీవుడికి ఛాయ అంతే బస్ ఇప్పుడు దేహం ఉంది దీనికి ఒక ఛాయ ఉంటుంది అలాగనే పరమాత్మకు మాయా అనేది కూడా అంతే దానికి ఏది కనపడదది కానీ అన్నింటినీ తయారు చేసేది అదే అన్నింటికీ కారణం ఆ మాయ అందుకని కృష్ణుడు కూడా మమ దురత్యయా దైవీ గుణమై కాబట్టి మాయా అనే దానికి స్వయంగా ఉనికి లేదు నేను లేను ఇప్పుడు ఛాయ కూడా ఉండదు అంతే కదా నేనుంటే నా నీడ ఉంటుంది నీడ ఒక వ్యక్తిని విడిచిపెట్టి స్వతంత్రంగా ఉండలేదు దానికి స్వయం ఉనికి లేదు అలాగనే మాయ పరమాత్మను విడిచిపెట్టి ఉండలేదు స్వయం ఉనికి లేదు పరమాత్మ యొక్క ఉనికి ఆ మాయ యొక్క ఉనికి పరమాత్మ యొక్క స్వరూపమే ఆ మాయ యొక్క స్వరూపమంతే వస్తారు అంటే మాయా అనేది కూడా పరమాత్మయందు ఉనికి పొంది ఉంది దానికంటూ స్వయం ఉనికి లేదు అందుకని ఇది మాయా అని తీసు పారేస్తున్న మాయా అంటే ఏంటి నామ రూప కల్పనలే మాయా ఎక్కడైతే ఒక పేరుందో అది మాయా పేరు ఎవరు పెట్టారండి ఆవు ఆవులకు ఏమైనా తెలుసా నా పేరు ఆవు చూసావా అని ఇంకో ఆవుతో ఏమైనా మనందరం ఆవులం అని అనుకుంటుందే ఆవు మనందరం ఆవు అనుకుంటుందే ఒకవేళ ఆవు అనే పేరైతే ఇంగ్లీష్ వాళ్ళు కవ్ అన్నారనుకుంటున్నారు అమెరికాలో అది ఎన్ని నో వీఆర్ ఆల్ కౌ్స్ హిందీ వాడు గాయ అంటాడు తమిళ వాడు ఇంకొకటి అంటాడు మాడు పశు మాడు అంటాడు కన్నడంలో ఇంకో భాష అంటే ఈ పేర్లు మనం పెట్టుకున్నాం ఒకదాన్ని చూసి మనం పెట్టుకున్నాం ఒక మనిషి పుట్టగానే సుబ్బారావు అది పేరు మనం పెట్టాం ఇదిగో ఇది రాత ఇది స్తంభము మనం పేరు పెట్టాం ఇది మైకు అంతేగాని మైక్ నా పేరు మైక్ అండి అని ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేసుకునే నో అంటే పేర్లు ఈ ఈ అక్షర సమూహంతో కూడుకున్నటువంటి పేర్లు మనం పెట్టుకున్నవి మనం ఉచ్చరించేవి అలాగనే రూపాలు ఈ ప్రకృతి యొక్క దిష్ కల్పన మాయా కల్పన అంతే నామము మన కల్పన రూపము ప్రకృతి మాయా యొక్క కల్పన కాబట్టి నామరూపాలు రెండూ కూడా కల్పనలే యదార్థమేంటి తత్వమే యథార్థం కాబట్టి అటువంటి తత్వంలో ఈ ఆకా మాయా లేదు ఆకాశము లేదు అన్ని ఆ తత్వంలోనే ఉనికి పొందున్నాయి నామరూప వికల్పాలై కాబట్టి తస్మిన్నపో మాత విశ్వాదదాది ఇప్పుడు ఏంటంటే ఒక చంద్రుడున్నాడు బాగా చూడండి పూర్ణిమ చంద్రుడు చాలా నిండుగా ఉన్నాడు ఆ చంద్రుడు ఏంటంటే ట్యాంకు లో చంద్రుడు ఉన్నాడు కనిపిస్తున్న ట్యాంకులో నీళ్లు పట్టాం కదా చంద్రుడు కనిపిస్తున్నాడు బాగా ఆలోచించండి గ్లాస్ నీళ్లు తీసుకున్నాం ఆ నీళ్ళలో చంద్రమేమ కనిపిస్తుంది కొండలో నీళ్ళలు ఉన్నాయి అందులో చంద్రుడు కనిపిస్తున్నాడు మూట తీసి అబ్బా ముగ్గురు చంద్రులు ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ముగ్గురు ముగ్గురు చంద్రులు ఉన్నారా ఎంతమంది ఉన్నారే ఒక్కడే మరి మూడుగా ఎందుకు కనిపిస్తున్నాయండి అదేమో ట్యాంకు చంద్రుడు ఇదేమో కొండ చంద్రుడు ఇదేమో గ్లాస్ చంద్రుడు అంటే ట్యాంకు చంద్రుడు కొండ చంద్రుడు గ్లాస్ చంద్రుడు అని ఉన్నారా ఇంకొకటి ఇప్పుడు నా దిక్ గ్లాసులో నీళ్ళు తాగేశాను ఇప్పుడు చంద్రుడు ఏమయ్యాడు అక్కడ పోయాడు నేను తాగేశాను చంద్రుడిని చంద్రుడిని ఏమైనా తాగేశానా అది ఇప్పుడు కొండలో నీళ్లు బా జీవితం అంతా బాగా డస్టీగా ఉందని కొండ నీళ్లంతా ఒప్పేశాం ఏమైంది కొండ చంద్రుడు పోయాడు కింద పడిపోయాడు ఇప్పుడు ట్యాంకులో నీళ్లు మనం చూసుకోలేదు ఉదయం ఆ రాత్రి కూడా ట్యాంకు ఓపెన్ అయిపోయింది వాలిప్పేస్తారు మొత్తం నీళ్లంతా పోయాయి ఇప్పుడు ట్యాంకులో చంద్రుడు ఏమయ్యాడు పోయాడు చూడండి కల్పించబడ్డవి పోతుంటాయి ఎందుకని ఇది కల్పన కానీ పైనున్న చంద్రుడు మాత్రం ఈ కొండలో నీళ్లు గ్లాసులో నీళ్ళైపోయినా ట్యాంకులో నీళ్ళైపోయినా నదిలో నీళ్ళైపోయినా చంద్రుడు చంద్రుడుగానే ఉంటాడు సత్యం అలాగనే ఉంటుంది అసత్యమే ఇన్ని రూపాలుగా కల్పన పొందుతుంది ఇన్ని చంద్రులు అయ్యారు చూడండి ఇన్ని ఇంతమంది చంద్రులు ఉన్నారా లేరు అలాగనే పరమాత్మ ఏకమై ప్రకాశిస్తున్న తత్వం అది ఇన్ని రూపాలతో కనిపిస్తుంది కానీ రూపాలు పోవచ్చు కానీ స్వరూపానికి చ్యుతి లేదు గ్లాసులో నీళ్లున్నాయి అందులో చంద్రుడు ప్రతిబింబిస్తున్నాడు అలాగనే ఇదొక ఉపాధి ఇందులో మనస్తనే అనే నీళ్లు అంతఃకరణ అనే దీంట్లో ఆ తత్వం ప్రతిబింబిస్తుంది నేను నేను నేను నేను అని కాని నేను అని ప్రతిబింబించే తత్వం ప్రతిబింబం పోవచ్చేమో కాని తత్వం పోదు చంద్ర ప్రతిబింబం పోవచ్చేమో కాని చంద్రుడు పోడు అందుకని ఇక్కడ కూడా చాలా అమోఘమైనటువంటి ఒక శ్లోకాన్ని మన ముందు ఉంచుతున్నారు దానికంటే ముందే ఈ మంత్రాన్ని మనం చూస్తాం ఒకసారి ఈ మంత్రం చెప్పండి కాబట్టి ఆ తత్వం పోదు కదా పోదు రాదు కదలదు మెదలదు అంతటా తానే ప్రకాశిస్తుంది అది ఎలా ఉంది అని అడిగితే ఇక్కడ ఈ ఐదో మంత్రం మనకు చాలా అమోఘమైన కోణాన్ని ఆవిష్కరిస్తుంది ఓం తదే గతి తన్నై तद्वंतिके, सर्वस्य, सर्वस्यास्य तद्वंके तदात मंत्र का मन कंफ्यूजन अंत क्लियर चूँगी तदेजति अंटे तदेजति कंपने चल क తదే జతి తట్ అంటే ఏంటి ప్రకృత విషయం తత్ అంటే తత్వం ఆ పరమార్థ తత్వం ఏదైతే ఉందో సత్యమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆత్మ తదే జతి అది కదులుతుంది ఆహా ఏముండే ఆత్మ కదులుతుందన్నమాట ఇప్పుడు నా లోపలుండే ఆత్మ కదులుతుందండి ఇప్పుడు కుండలి పైకి లేచి అలా ఆత్మ కదిలిపోయిందండి నాకు లోపల ఆత్మ ఊగుతా ఉందండి అని ఎవరైనా భావిస్తారేమో వెంటనే ఉపనిషత్తు అంటుంది తన్నై జతి అది ఎప్పటికీ కదలదు కదులుతుంది అనుకునేటప్పటికీ వెంటనే ఒక దెబ్బ కొట్టి తన్నై జతి అది కదలదంటుంది అదేంటండి ఇప్పుడే కదా కదులుతుందన్నారు ఇదేంటి మళ్ళీ కదలదంటున్నారు ఎస్ ఇప్పుడు చెప్తున్నాను కదులుతుంది కదులుతుంది కదా కదలదు కదలదా ఎస్ అయితే కదలదనమాట కదులుతుంది ఏదో ఒక్కటి చెప్పండి స్వామి సరే ఇప్పుడు మన అనుభవమే చెప్తాం మన శరీరాన్ని కూర్చోబెట్టాం ఇక్కడ ఇప్పుడేంటి ఏమండి మీరందరూ స్థిరంగా కూర్చున్నారా కూర్చున్నాను స్వామీజీ ఎస్ కూర్చున్నా ఎందుకో మేముంది అలా కూర్చున్నాం కదా ఇప్పుడు నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి ఒక బాంబే నగరం మహానగరం ఆ మహానగరంలో రెండో తేదీ చాలా పెద్ద విచిత్రం ఏర్పడబోతుంది ఏమిటి ఫైనల్స్ ఇప్పుడు అనుకోగానే నిన్న అనుకున్నాం అయిపోయింది ఈ రోజు అనుకుంటున్నావు ఎల్లుండి వాళ్ళకి ఫైనల్స్ మనకు ఫైనల్స్ కదా మనకు ఫైనల్స్ వాళ్ళకి ఫైనల్స్ మన ఫైనల్స్ చక్కగా అయిపోతుంది ఏమి బ్యాలెన్స్ ఉండదు వాళ్ళ ఫైనల్స్ చక్కగా అయిపోతుంది ఏమి బ్యాలెన్స్ ఉండదు మనకు కూడా కాబట్టి ఇప్పుడు మీరందరూ కూర్చున్నారు ఇక్కడ ఎక్కడ కడపలో గ్రౌండ్ లో కూర్చున్నారు ఈ శరీరం ఎక్కడికి కదలట్లేదు కానీ బాంబే మహానగరం అని అని అనుకోండి వెంటనే ఎస్ బాంబే ఆ తాజ్ కాని ఒబరాయ్ కానీ దవి కానీ తర్వాత గేట్ ఆఫ్ ఇండియా కానీ తర్వాత ఇవన్నీ కూడా మెరైన్ డ్రైవ్ కానీ ఆ బీచ్ కానీ పవాయి కాని తర్వాత ఇవన్నీ చెంబూరు కాని ఇవన్నీ కూడా మీకు అలా గుర్తుకొస్తుంది అలాగనే శివాజీ ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ మీకు గుర్తుకొస్తున్నాయి దాదర్ కానీ రైల్వే స్టేషన్స్ ఇవన్నీ ఆ బాంబే స్ట్రీట్స్ ఇవన్నీ జనాలు ఆ బువన్నీ గుర్తుకొచ్చాయి అంటే ఇది కదలట్లేదు కానీ లోపల మొత్తం ఒక మహానగరమే కదులుతుంది ఇప్పుడు బాగా ఆలోచించి ఇదేమో కదలట్లేదు లోపలేమో కదులుతుంది అంటే ఇప్పుడు ఆత్మ యొక్క స్థితి ఏమిటి ఆత్మ కదలనిదా ఆత్మ కదిలేదా చెప్పండి అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చూడ ఈ మంత్రం చూడాలి కదలని దేహానికి కదలకుండా కూర్చోబెట్టే శక్తి ఆత్మదే కదిలే మనస్సుకి కదిపే శక్తినిచ్చింది కదిలే శక్తినిచ్చింది ఆత్మదే కాబట్టి ఆత్మ చైతన్యమై అంతటా నిండి కృతమై ఉంది జడమైన దేహం అలా జడత్వాని పొందుంది చేతనవంతమైన మనస్సు ఆ చేతనత్వాన్ని పొంది కదులుతూ ఉంది బాగా ఆలోచించండి చేతనవంతమైన మనస్సు ఆ చలనాన్ని పొందుంది ఇప్పుడు ఆత్మ కదిలేదా కదలనిదా బాగా ఆలోచించండి దేహమో వ్యాపించి ఉంది ప్రాణము వ్యాపించి ఉంది మనస్సు వ్యాపించి ఉంది అంతఃకరణ కాబట్టి అంతఃకరణ దృష్ట్యా చూస్తే ఆత్మ కదులుతున్నట్టుంటుంది దేహ దృష్ట్యా చూస్తే ఆత్మ కదలకుండా స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఆత్మ ఏ స్థాయి నుంచి చూస్తే ఆ స్థాయిలో దానికి తగ్గట్టుగా కనిపిస్తుంది ఇంకో ఉపమానం కూడా చెప్తాను మీకు అర్థమయ్యేలా ఇంకా బాగా అర్థమయ్యేలా ఇప్పుడు చూడండి మన ఇంట్లో ఫ్యాన్ వేశారు వెళ్ళగానే అబ్బా అనుకుంటూ తిరుగుతుంది అది చల్లటి గాలిస్తుంది అలాగే ఇంటి చీకటిగా ఉంది ఒకసారి లైట్ వేనారు లైట్ వేశారు లైట్ తిరుగుతుందే తిరగదు అలానే ఉంటుంది అలాగనే ఉండి ప్రకాశాన్ని ఇస్తుంది కదలకుండా తిరగకుండా ఏమాత్రం చలనం లేకుండా అలానే ఉండి ప్రకాశాన్ని ఇస్తుంది ఆ కదిలి అలా గిరగిరగిరగిరా గిరగిరా తడి అందులో స్పీడు ఒకటి రెండు మూడు నాలుగు హైలో పెడతాం తిరుగుతూ మనకు గాలినిస్తుంది చల్లదననిస్తుంది ఆ పరికరం ఈ పరికరం తిరుగుతూ మనకు కావలసిన ఇస్తుంది ఆ పరికరం కదలకుండా మనకు కావలసిన ఇస్తుంది కాని ఇప్పుడు గుర్తుపెట్టుకోండి కరెంట్ అనేది కదిలే పరికరమా కదలని పరికరమా ఏ కరెంట్ అయితే ఏ శక్తి కదిలే ఫ్యాను ఆధారమైంది కదలకుండా ప్రకాశాన్నిచ్చే లైట్ కి ఆధారమైంది కాబట్టి ఇప్పుడు కరెంటు కదలకుండా ఉండేదా కరెంటు కదులుతూ ఉండేదా ఏ చెప్పండి కరెంటులో కదిలే వాటిలో కదిలించే శక్తి కరెంటుకుంది కదలకుండా నిలబడి ప్రకాశించే కదలకుండా నిలబడి ప్రకాశించే శక్తి ఉంది అంతేకాదు చూడండి కొన్ని యంత్రాలు ఉంటాయి పరికరాలు అవేం చేస్తాయనంటే కదలకుండా ఆపుంచుతుంది ఇలాగా ఆసి నిలబెడుతుంది దానికి శక్తి కావాలి కదలకుండా నిలబెట్టడానికి శక్తి కావాలి అక్కర్లేదా ఎక్కువ శక్తి కావాలి కదిలేదానికి కదిపేదానికి ఎంత శక్తి కావాలో కదలకుండా ఆపుంచడానికి కూడా అంతే శక్తి కావాలి ఇప్పుడు బాగా చూడండి శక్తికి కదిలే గుణము ఉంది కదలకుండా ఆపుంచే శక్తికి ఆ గుణం కూడా శక్తిలోనే ఉంది కాబట్టి అటువంటి ఆత్మ చైతన్యంలో కదలడం కదలకపోవడం అనేది లేదు కదిలే వాటిలో కదిలేనిగా కనిపిస్తుంది కదలని వాటిలో కదలనిదిగా కనిపిస్తుంది చిచ్చక్తిహీ చేతనారూప జడ శక్తిహీ జడాత్మిక కాబట్టి తదే కదులుతుంది తన్నైజతి కదలదు అంటే కదిలేది పదార్థం కదలనిది పదార్థం యదార్ధానికి కదలికా లేదు కదలకుండా ఉండడం అనేది లేదు రెండూ లేనటువంటిదే యథార్థం ఆ యథార్థమై తత్వము నామరూప వికల్పమైన పదార్థంతో చూస్తే ఆ పదార్థం జడమైతే ఆ యథార్థం కూడా జడంగా కనిపిస్తుంది ఒకవేళ ఆ నామరూప వికల్పాలైనటువంటి పదార్థం చలనం కలిగిందైతే ఆ చలనం ఆత్మదన్నట్టు అనిపిస్తుంది యదార్థం అన్నట్టు నిజానికి ఆ యదార్థంలో చలనము లేదు చలన వర్జితమైనటువంటి జడత్వము లేదు చేతనత్వమూ లేదు జడత్వము లేదు ఇవి రెండు ఆత్మతత్వానికి కాదు కాబట్టి ఇందులోనే చూడండి శరీరం అలా జడంగా కూర్చోబెడతాం మనస్సు కదులుతుంది ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీరం ఇలా కూర్చోబెట్టాం ఈ మూటని ఇది అసలు ఇప్పుడు ఏం కదలట్లేదు ఇలా కూర్చోబెట్టాం ఎక్కడికెక్కడికో పోతున్నాం శరీరంతో వెళ్ళట్లేదు దేనో తీసుకుని పోతున్నాం అంటే లోపల మనస్సు అనేది అంత తిరుగుతూ ఉంది శరీరం ఏకదేశం ఒకే స్థలంలో ఉంది కదలకుండా ఉండే శరీరానికి ఆ ఆత్మతత్వమే ప్రకాశం కదిలే మనోబుద్ధులకి ఆ ఆత్మ చైతన్యమే ఎందుకని ఆత్మ అనేది అంతటా నిండి నిపుణి కృతమై ఉంది సర్వాన్ అతీత్య తిష్టతి సర్వమావృత్యతిష్ట ఇది ఆత్మ ఆత్మ అంటే అంతటా నిండి నిపుడి కృతమైనటువంటిది మనం చూపిస్తారు అది స్వయంగా అనుభవ ఊహలకు అక్కర్లేదు తావులేదు కాబట్టి ఇక్కడ తదే తన్నై జతి ఇప్పుడు చూడండి తద్దూడే తద్వంతికే దూరంగా ఉండేది అదే దగ్గరగా ఉండేది అదే అంటే అర్థమేంటనంటే ఇక్కడ మొట్టమొదట తదేజతి తన్నేజతి అనంటే పదార్థాలన్నింటినీ కూడా తీసిపారేసింది ఆ వాక్యం పదార్థాల్లో ఈ వైలక్షణ్యమే కానీ యదార్థంలో లేదు అలాగనే దూరము దగ్గర అనేటువంటిది देश अदे वस्तु देश इंको चूं तदंतर तु सर्व तर्वस्या बाह्यत लेदी अदे बैठे अदे बा चूं देश कल वस्तु परछित कंत्र అంటే నేనిప్పుడు కడపలో ఉన్నాను కర్నూలులో ఉండకపోవచ్చు అంటే ఏంటి ఈ పదార్థం ఏదైతే ఉందో ఇది ఇక్కడే ఉంది అక్కడ లేదు కానీ గాలి ఏదైతే ఉందో మనం పీల్చుకుంటున్నామే అది అంతటా వ్యాపించింది అంతటా చరుస్తూ ఉంటుంది ఇప్పుడు మనస్సు చూడండి ఇక్కడ నేనున్నాను కడపలో కానీ మనస్సు ఒక్కసారి కర్నూలు అంటే కర్నూలు అయిపోయింది దాట్ సెట్ వెంటనే మనస్సుకి ఒక్క క్షణం పడుతుంది అనుకోవడమే తడు వెంటనే కనులకి వెళ్ళిపోయామం కానీ ఆత్మచైతన్యానికి ఆ అనుకోవడం కూడా అక్కర్లేదు ఎందుకని అంతటా ఉండేది అది అక్కడ ఉండేది ఇక్కడ ఉండేది అందుకనే మనకు ఒక తెలుగులో తత్వం ఉంది అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడే ఇక్కడ ఉండే పాండురంగడు అక్కడ ఉన్నాడే రండయ్యో రండయ్యో పండరిపురము పోదాము రే పటి మా పటికో పండరిపురము పోదాము hole <laughs>